ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం శ్రుతిస్మృతిపురాణా ఆలయ కరుణాభవత్ లోకశంకర అయితే చిన్న మనవి ప్రసాదం ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా లోపలున్నాయి ఉన్నాయి అందరికీ ఈయన కూడా ఇచ్చారు చూడండి మీరెప్పుడైనా దేవాలయాలలో ప్రాణప్రతిష్ట ఇత్యాదులు చేస్తూ ఉంటారు కొత్తగా దేవాలయం కట్టినప్పుడు ఒక లింగాన్ని శివాలయం అయితే శివలింగము లేదా ఇతర దేవాలయములలో ఆ దేవతామూర్తిని ఒకదాని అక్కడ పెట్టి అది రాతి నుంచి తయారు చేస్తారు ఒక బండరాతిని జాగ్రత్తగా చెక్కి దానికి ఆ రూపాన్ని కల్పించి అక్కడ పెడతారు పెట్టి దాంట్లోకి దేవుడు ప్రవేశించినాడు అని చెప్తా దానికి ఆ ప్రోగ్రాంకే ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేకము ఇత్యాది నామధేయాలతో వ్యవహరిస్తూ ఉంటారు ఆ కార్యక్రమం ఇప్పుడు సన్యాసిని పిలుచుకురావాలని ఒక వ్యవస్థ దొరికితే సన్యాసి దొరికితే సన్యాసి చేతి చేయించడం అని ఓ కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అప్పుడు ఆ మూర్తిలోకి విగ్రహంలోకి దేవుడు ప్రవేశించినాడు అని ఈ ఈ లక్షణము అసలు ఈ అనే మాట ఉపనిషత్తుల నుంచి వచ్చింది ఉపనిషత్తులలో దాన్ని ఎలాగా వ్యాఖ్యానం చేశాడంటే ఒక దేహ ముందు పంచభూతములను నిర్మాణం చేసి ఆ పరమాత్మ ప్రారంభంలో ఎవళ్ళు ఉన్నారు పరమాత్మ ఒక్కడే ఉండెను సదేతమేమ ద్వితీయమాసి సో పరమాత్మ ఉండెను ఆ పరమాత్మ పంచభూతములను తన నుండియే ప్రకటించను ఆ పంచభూతముల యొక్క సమ్మేళనమే దేహములు అనేక దేహములు స్థిర నికరం వ్యాపి అన్నారు శంకరులు మాండక్యోపనిషత్తులు సో అంటే స్థిరంగా ఉండేటువంటి దేహములు అంటే చెట్టుచామలు కదిలేటువంటి దేహములు అంటూ పశువులు పక్షులు మనుష్యులు ఇత్యాదులు ఈ దేహములన్నీ కూడా ఒకే పంచభూతముల నుండి నిర్మాణం అవుతాయి ఇప్పుడు చెట్టు ఉపయోగించిన మసాలా వేరు పశు పక్ష్యాదులు మనుష్యుల యొక్క నిర్మాణంగా ఉపయోగించిన మసాలా మసాలా అంటే దినుసులు వేరు అని అనుకోరాదు ఏ దినుసులతో చుట్టూ చేమలు నిర్మాణమైనాయో అవే దినుసులుతో మనుష్యులు పశువులు పక్షులు వీళ్ళందరి దేహాలు కూడా నిర్మాణమైనాయి ఆ దేహాలన్నింటినీ నిర్మాణం చేసి ఆ ప్రతి దేహంలో కూడా ఆ పరమాత్మయే ప్రవేశించినాడు సేష ఇహ ప్ర ఇప్పుడు ప్రతి దేహంలో పరమాత్మయే ప్రవేశిస్తే ఆ దేహానికి ఆ చైతన్యము యొక్క అనుగ్రహం లభించింది విగ్రహంలో దేవుడు ప్రవేశించాడు అన్నట్టుగా లేకపోతే అంతకుముందు అయితే అది మూర్తి విగ్రహము ఇప్పుడు దేవుడు ప్రవేశించాడు కాదు ఏం ఆ విగ్రహం స్థానంలో మనం దేవుణ్ణి దర్శిస్తాం మీరు రామాలయానికి వెళ్లారనుకోండి రాముణ్ణి చూడ్డానికి వెళ్తారా రాముని విగ్రహం చూడడానికి వెళ్తారా రాముణ్ణి చూడ్డానికి వెళ్తారు కదా అంటేవితే ఆ విగ్రహంలోకి రాముడు ప్రవేశించినాడు అదేవిధంగా ఈ పాంచభౌతిక దేహంలోకి పరమాత్మ ప్రవేశించినాడు అంటే ఇప్పుడు ఈ దేహం లోపల కూర్చుని చూసేది ఎవరు దేహమైతే కాదు పరమాత్మ వినేది ఎవరు పరమాత్మ సంకల్పించేది ఆలోచించేది ఎవరు పరమాత్మ తింటారు ఆ ఎవరు పరమాత్మ సో ఒకప్పుడు తెచ్చుకోవడం అయితే రాళ్ళు రప్పలు వసుకుని కొట్టుకుంటూ ఉంటారు కూడా ఆ కొట్టేది ఎవరు పరమాత్మ సో చూడండి ఎంత చిత్రంగా ఉందో మరి అయితే మరి జీవుడు మాట ఏమిటి జీవుడు ఏమైనట్టు ఏమైనట్ో మీరే చెప్పండి ఏమైనట్టు జీవుడు జీవుడు ఏమైనట్టు యూట అంటే పరమాత్మ భిన్నంగా జీవుడు అనేవాడు ఎవడు లేదు ఈ విషయాన్ని నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి నా స్వభావం అది బహుశా నా స్వభావంలో ఏదైనా దోషం ఉంటే దిద్దుకోవాల్సి ఉంటుందేమో నాకు తెలీదు ఈ విషయాన్ని భారతదేశంలో చెప్పడానికి చాలా కష్టపడాలి ఈ మాట ఎందుకంటే ఇక్కడ అందరూ కండిషన్ అయిపోయి ఉన్నారు మతం యొక్క కండిషనింగ్ ఆ రిచువల్స్ లేకపోతే సెక్స్ సెక్స్ అనేక శక్తులు ఉంటాయి వైష్ణవాని శైవాని ఇదని అదని ఈ శక్తి యొక్క కండిషన్ ఇంకోటి జీవుడనేవాడు అసలు ప్రసక్తే లేదు ఇక్కడ అసలు జీవుడనేవాడే వేరే లేడు ఆ పరమాత్మయే ప్రవేశించినాడు కాబట్టి లోపల ఉన్నది ఎవరు పరమాత్మయే ఉన్నాడు మరి జీవుని ఎవడికి ఏ జీవుడిని అవి ఎక్కడి నువ్వు ఈ జీవుడనే మాటని ఈ మాటని ఇక్కడ ప్రసంగించటం చాలా కత్తిమేత సాము కానీ ఎమర్సన్ ఏమన్నాడో తెలుసునండి God is playing fool in the, in, the li, in the life form. God is playing fool. That means, one person, the living, the living, the living, the living, the living, the living of a person, the living of a person is also a Paramatma. Playing fool is a Maya. Maya. The Maya-shamda means, the meaning of the person who is playing fool. సో ఆ విధంగా ప్రతి దేహంలో కూడా పరమాత్మయే ఉండి ప్రవేశించి జీవరూపంగా వ్యవహరిస్తున్నాడు ఇది ఇక్కడ చర్చ సహ ప్రీని మీద ఈ అదర్థసర్వ శాస్త్రంభ ఎస్ విద్య స్వాభావిత్యా కంతృకీయ ఫలాధ్యారోపణ కృత అని పెద్దవాక్యం ఒకటి మనం చదివి ఉన్నాం అంటే అసలు ఈ విషయాన్ని తెలుసుకున్న కొరకే సకల శాస్త్రములు ఆరంభమయ్యేయి అంటున్నారు అంటే ఇప్పుడు ఒక దేహం ఉన్నది ఆ దేహంలో ఏదో ఒక మహాశక్తి యొక్క మహిమ మనకి తెలుస్తోంది కుక్క ఉందనుకోండి కుక్క అది జంతువు అంత పవిత్రమైనది కాదు అని ఒక దృష్టికోణంలో మనం అంటాము కానీ మరో దృష్టితోటి కనుక మీరు చూడగలిగితేలాసఫ్ విషన్నని మీరు కర్మకాండవాడి యొక్క విషంతో చూడకూడదు కర్మకాండవాడి యొక్క విషంతో చూశారన్న కొన్ని కుక్కని కుక్క అపవిత్రమైనది కొంతమంది ఎంత మొండిగా ఉంటారంటే కుక్క కనబడితే భోజనం మానేస్తారు భోజనం చేస్తూ ఉండగా కుక్కను చూడకూడదు కుక్క కనపడకూడదు కుక్క ముట్టుకుంటే అపవిత్రమే ముట్టుకోవడం కూడా కాదు అది కంటబడితేనే అపవిత్రం అంత భయపడుతూ ఉంటారు మరి ఎక్కడ పడితే అక్కడే తిరుగుతూ ఉంటాయి కుక్కలు పొరపాటు పల్లెటూళ్ళలో ఆ వీధుల్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అవి మనం తలుపులు ఎంత బిఠాయించి వేసి పెట్టినా కూడా ఎక్కడో ఒక కార్నర్ లోంచి ఆ కుక్కలు లోపల ప్రవేశించేసి ఇటు తిరిగి వస్తూ ఆహారం కోసం అన్వేషణ చేసుకుంటూ ఉంటాయి ఈయన ఈ సజ్జనుడు భోజనం చేస్తుండగా ఆ కుక్క ఒకటి లోపల ప్రవేశించేసింది కాబట్టి అదిగో కుక్క అని ఈయన కంగారు విడిపోతాడు భోజనాన్ని మిగిలిపెట్టము లేదు ఎందుకంటే ఆకలి భోజనం మళ్ళీ చేయగడిగేసుకుంటే మళ్ళీ ఆ భోజనం మళ్లీ రాత్రి దాకా భోజనం ఉండదు అండి శర్మగారు మీరు పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర పెట్టుకుని మీ సంచిలో పెట్టుకోండి ఇంకా ఆ ఆ భోజనం చేసేద్దామంటే కుక్క కంటపడింది ఇది అపవిత్రమైపోయిందేమో అని భయం అంత అంత అధ్వాన్నంగా ఉంటాడు ఈ మనుషులు అలా ఉంటారు వాడి దృష్టిలో కుక్క అంటే దాన్ని చూస్తేనే అపవిత్ర అదే ఫిలాసఫర్ దృష్టి ఎలా ఉంటుంది ఆ కుక్క ఉందనుకోండి దానిలో ఒక మహాశక్తి మనకి కనపడుతూ ఉంటుంది దాని గంధగ్రహణ శక్తి ఆత్యాశ్చర్యకరమైన గంధగ్రహణ శక్తి ఇప్పుడు ఎక్కడైనా ఇంట్లో ఏదైనా దొంగలు పడ్డారనుకోండి ఆ ఆ ఇంటి దగ్గరికి ఆ తీసుకొచ్చి దాన్ని వాసన చూపించి అది దారి చూపించి ఆ దొంగ దొంగ వారి దగ్గరికి పట్టుకు దొక్కపోతుంది కేవలం ఆ మనిషి నాలుగు అడుగులు వేస్తే ఆ వాతావరణంలో ఆ మనిషి యొక్క గంధం ఏదైతే కలదో దాన్ని ఎప్పుడు కొన్ని గంటల తర్వాత ఆ గంధాన్ని అది పట్టి పసిగట్టి ఆ మనిషి ఏ దారిలో వెళ్ళడం ఆ దారంతా తీసుకుని పోయి అక్కడెక్కడో ఉన్నవాడిని వెళ్ళి పట్టుకుంటుంది ఇది ఎంత సామర్థ్యం అవుతుండండి అంటే అర్థమేంటి కుక్క ప్రపంచంలో కల్లా ఎక్కువ తెలివితేటలు కలిగిన డిటెక్టివ్ డిటెక్టివ్ శక్తి దానికి అంత గొప్ప శక్తి కలదు అలాగే ప్రతి జంతువునందు కూడా ఒక మహావిభూతి కలదు ఈ మహావిభూతి ఇప్పుడు దీంట్లో ఇంకో రహస్యంగా ఉంది డిఫరెన్సెస్ డూనాట్ క్రియేట్ ఇన్ఈక్వాలిటీస్ అని ఇప్పుడు కుక్క లోపల ఒక శక్తి ఉన్నది మనిషి లోపల ఒక శక్తి ఉన్నది ఆ శక్తి వేరే రూపంగా ఉంది ఈ శక్తి వేరే రూపంగా ఉంది డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ డిఫరెన్స్ ను బట్టి మీరు ఇన్ఈక్వాలిటీని భ్రమపడకూడదు డిఫరెన్స్ వేరు ఇన్ వేరు డిఫరెన్సెస్ ఆర్ వాల్యూడ్ బట్ ఇన్ఈక్వాలిటీ ఈ అన్ని ప్రాణుల యందు ఒకే పరమాత్మతత్వము గలదు ఈ విషయాన్ని బోధించుట కొరకు మాత్రమే ఈ శాస్త్రము ఆరంభమైనది అని శంకర్లు దాని అవతారికలో యదర్థసర్వశాస్త్రంభ దీని కొరకు మాత్రమే ఎది ఈ జీవరూపంగా పరమాత్మయే ప్రకాశిస్తూ ఉన్నాడండి అని మనకు చెప్పడం కోసమే ఈ శాస్త్రము ఆరంభమైనది అని మొదలుపెట్టి ఆ దేహములయందు ప్రవిష్ట దేహములలో మీకు భిన్నం డిఫరెన్సెస్ ఉంటాయి చూడండి బ్రహ్మాదిస్తంభ పర్యంతేషు దేహేషు కర్మఫలాశ్రుతయూ దేహములలో మీకు డిఫరెన్సెస్ ఉంటాయి బ్రహ్మదేవుడితో మొదలు పెట్టుకుని గడ్డిపోడ్ల వరకు లేకపోతే చిన్న గడ్డి మీద పాకే పులుగుంటుండే అంత వరకు చాలా భిన్న భిన్నములైనటువంటి దేహములు ఉంటాయి ఈ దేహములలో ఈ భేదములు ఎక్కడి నుంచి వచ్చాయి కర్మని బట్టి ఆ కర్మ కర్మాశ్చర్యములు కర్మఫలములకు ఆశ్చర్యములు దేహములు కర్మఫలం గొప్పగా ఉంటే హిరణ్య గర్భ వచ్చింది తక్కువగా ఉన్నప్పుడు పశు పక్షి అది దేహం వచ్చింది దేవు డిఫరెన్సెస్ ఆర్ దే బట్ డిఫరెన్సెస్ డూనాట్ క్రియేట్ ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాన్ కి ఆ దీపానికి డిఫరెన్స్ ఒకే ఫ్యాన్ జాతిని ఒకదాన్ని తీసుకుంటే ఈ ఫ్యాన్ కి ఆ ఫ్యాన్ కి డిఫరెన్స్ అది ఎంతో స్మూత్ గా తిరుగుతుందో చూడండి ఇది వేలాడుతూ తిరుగుతుంది డిఫరెన్సెస్ అంతే కానీ డిఫరెన్సెస్ డూనాట్ క్రియేట్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ అది మనం తెలుసుకోవాలి డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవమే కానీ ఇనీక్వాలిటీ మాత్రం లేదు వాటన్నిటి ఎందు ఒకే పరమాత్మ చైతన్యము చక్కగా ప్రకాశించుతున్నది దీని మీద ఒక పూర్వపక్షము నను అవ్యాకృతం స్వయమే వ్యాక్రీయతేథమి కథమిదం ఇదనీచ్యతే పర ఏ ఆత్మా అవ్యాకృత వ్యాకన్ ఇహ ప్రవి నైష దోష దీని ఒక అభ్యంతరం అయా ఇంతకు ముందు మీరేమన్నారంటే తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీ ఈ జగత్తు మన ముందు కనపడుతోంది జగత్తు ఈ మన ముందు కనపడుతున్న ఈ జగత్తు సృష్టికి పూర్వము ఎట్లు ఉండెను ఏదిగా ఏదై ఉందను అనే ప్రశ్నకి సమాధానంగా రండి సృష్టికి పూర్వము ఈ జగత్తు ఆ అవ్యాకృతమై ఉండెను అవ్యాకృతము అంటే ఇదంతా మనం చూసాం అయినా రెండు మూడు నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి రెండు నెలలు అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అవ్యాకృతమంటే ఇప్పుడు దీన్ని శంకరులు దక్షిణామర్త సూత్రంలో చాలా అందంగా ప్రతిపాదించారు బీజశాల్పం అవ్యాకృతమన్నా నిర్వికల్పమన్నా ఇప్పుడు మీరు చెట్టు కేసు చూడండి మర్రి చెట్టు చూడండి మర్రి చెట్టుకి ఊడలు పెద్ద మూలము కాండము శాఖలు బ్రహ్మాండమైన శాఖలు శాఖలకు ఉపశాఖలు ఉపశాఖలకు ఉపోపశాఖలు తర్వాత వాటికేమో పత్రములు అంటే ఆకులు పువ్వులు పళ్ళు కూడలు ఎంత విస్తారంగా ఉందో చూడండి ఈ విస్తారమంతా ఇవన్నీ నామరూపాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నామరూపాలు వీరికి నామరూపాలే కదా అన్ని ఒకే పంచభూతముల యొక్క కలయిక వీరికే పేరు మారింది తప్ప అంతా నామరూపాలే ఇది ఎలాగంటే పంచదార చీలకని పట్టుకుని ఇలా చూపించి చూడగా ఈ పంచదార చీలక చూడు ఇది ముక్కు ఇవి కాళ్ళు ఇవి రెక్కలు ఇవి కళ్ళు ఇది తోక అంటే ఇప్పుడు అంటే మరి జనం తెలుసుకోరు నేను అలా అంటూ ఉంటా జనం తెలుసుకోరు ఏమనుకుంటారంటే ఇవన్నీ భిన్న భిన్నములు ఉంటాయి షేపులో డిఫరెన్స్ ఉంది ముక్కు అంటే అదే పంచదారకి షేపులో షేపులో డిఫరెన్స్ ఉంది ముక్కును కాలు ఒకలా ఉండవు రెండు షేపులో డిఫరెన్స్ ఉంది షేపులో డిఫరెన్స్ ఉంటే మన మనం మనమేమనుకుంటాం ముక్కు వేరు కాలు వేరు అనుకుంటాం భిన్నమా ముక్కు కాలు భిన్నమా పంచదార చిలకలో ఇప్పుడు మనకి కాలుకు నొప్పు వచ్చిందనుకోండి కాళ్ళకి వైద్యం చేస్తే డాక్టర్ దగ్గరికి పోతాం పోడాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కన్నుకి సమస్య వచ్చిందనుకోండి కన్నుకి ఇబ్బంది వస్తే కంటి వైద్య దగ్గరికి వెళ్తాం కానీ కాలికి ఇబ్బంది వచ్చినా కన్నుకు ఇబ్బంది వచ్చినా కష్టపడేది మీరే కదండి కాలుకి ఇబ్బంది వచ్చి కష్టపడేవాడు వేరు కన్నుకి ఇబ్బంది వచ్చి కష్టపడేవాడు వేరు అలా ఉన్నారా లేరు కాళ్ళు వేరు కళ్ళు వేరు కానీ డిఫరెన్సెస్ బట్ ఈ వస్తువు సేమ్ లోపల ఉన్నటువంటి ఆత్మ ఆత్మతత్వము ఒక్కటే కదా ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నామరూపములు నామరూపములే భేదం ఇప్పుడు పంసార చిలక ముక్కు వేరు కాళ్ళు వేరు తోక వేరు రెక్కలు వేరు ఏమండి నేను చెప్పలేకపోతున్నాను ఏదో ఉంది కడుపులో చెప్పాలని కానీ చెప్పలేకపోతున్నాను ఏమిటంటే ముక్కు అని మీరు నోటితో ఒక నామకరణం చేసి ఓ మాట అన్నారే కాని ముక్కు అని ఓ మాట అన్నారు ఓ రూపాన్ని చూసి ఓ మాట అన్నారు కాలు అని ఇంకో రూపాన్ని చూసి ఇంకో మాట అన్నారు మీరు రూపం మారింది గనక మాట మారింది తప్ప అక్కడున్న వస్తువు మారలేదు మీరు అది ఏది ముక్కు అదే కాలు రూపంగా ఏది ముక్కుగా ఉన్నదో అదే కాలుగా కూడా అదే ఉన్నది పంచదార చీలకన్నది అదే పంచదార ఒకే పంచదార ముక్కులాగా కనపడుతోంది కాలులాగా కనపడుతోంది ఒకే పంచదార ఇన్ని లేవు అయితే ఒక ప్రశ్న వస్తుంది పంచద ఒకే పంచదారకి ఇన్ని భేదములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చూడయా ఆ భేదములకు పేరు పెడతాము ఏమిటంటే పేరు నామరూపములు డిఫరెన్సెస్ కే మరో పేరు నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇప్పుడు కూడా అద్వైతులు నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ అనే దాన్ని కాదన్నారు నేమ్స్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ కానీ అద్వైతులకి ద్వైతులకి తేడా ఎక్కడొస్తుందంటే నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెంట్ కనుక ఇనే క్వాలిటీ ట్రూత్ అని వాళ్ళు అంటారు మనం అంటాము చూడరా నువ్వు పరిశీలించి చూడు నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి తప్ప అవన్నీ కూడా ఒకే తత్వం నుంచి వచ్చినట్టుగా మనకు కనపడుతోంది కదా కాబట్టి ఇప్పుడు ఈ పంచదార చిలక దృష్టాంతమే తీసుకోండి ఈ ముక్కు కాలు తోక రెక్క ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ పంచదార ముద్ద ఎండే ఉన్నాయి ఆ పంచదార ముద్దలోనే ఉన్నాయి ఆ పంచదార ముద్దలో ఎన్ని నామరూపాలు ఉన్నాయి ఎన్నైనా ఉన్నాయి ఎన్నైనా ఉండొచ్చు దాని నుంచి చిలక చేయొచ్చు కుక్క చేయొచ్చు గాడిది చేయొచ్చు మరొకటి చేయొచ్చు మరొకటి చేయచ్చు ఎన్నైనా చేయొచ్చు అంటే ఏమండీ ఆ పంచదార ముద్దలో ఎన్ని రకముల నామూపములు దాని లోపల ఉన్నాయన్నమాట ఉన్నాయి ఎలా ఉన్నాయంటారు ప్రకటము కాకుండా ఉన్నాయి అలా విడివిడిగా తేడా తేడాగా తెలియకుండా ఉన్నాయి ఏమండీ కాబట్టిడివిడిగా తేడా తేడాగా తెలియకుండా ఉన్న ఆ స్థితికి పేరు అవ్యాకృతము దాన్ని దాన్ని ఆ పంచదార ముద్ద దాన్ని ప్రిండితో కలిపి ముద్ద కింద చేసి దాన్ని మూసలో వేస్తాడు మూసలో వేసి దాన్ని ఇలా ఇలా నొక్కి తీస్తాడు తీస్తే చిలకొస్తుంది ఆ చిలకి ముక్కు కాలు తోక రెక్క ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఏమైంది ఆ ముందు అవ్యాకృతముగా ఉన్న నామరూపములు ఇప్పుడు ప్రకటమైనవి ఏమండ అని ఇంతవరకు చెప్పాం ఇప్పుడు ఏమని చెప్తున్నాం ఆ పరమాత్మ దానిలో ప్రవేశించినాడు ఆ ప్రకటమైన దేహముల పరమాత్మ ప్రవేశించినాడు అని ఇప్పుడు ఇంతకు ముందు ఆ జగత్తు అవ్యాకృతము వ్యాకృతముగా తనంత తానే ప్రకటమయ్యను అని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు అవ్యాకృతం వేరే పరమాత్మ వేరే అవ్యాకృతము నామరూపములుగా ప్రకటమయ్యేదాకా వేచి ఉండి తీరా ప్రకటమయ్యాక ఇప్పుడు ఆ పరమాత్మ వాటిల్లో ప్రవేశించాడు అని చెప్తున్నారు ఇంతకు ముందు పరమాత్మ మాట మీదేమనలేదు అవ్యాకృతమనే అంటూ వచ్చారు ఇప్పుడు పరమాత్మ అంటున్నారు అప్పుడేమన్నారు ఆ వ్యాకృతము తనంత తానుగా వ్యాకరణమును చెందెను అన్నారు ఇప్పుడు పరమాత్మ ప్రవేశించను అంటే పరమాత్మ వ్యాకరణం చేసేదంటవా లేదా అది తనంత తానే వ్యాకరణమును చెందినదా అని ఒక ప్రశ్న ఉదేశు రెండవ ప్రశ్న పరమాత్మ ఒకడు అవ్యాకృతము ఇంకొకటి రెండూచ్చయా ఇప్పుడు అని ఇంకో ప్రశ్న ఉదయ ఈ రెండు ప్రశ్నల్ని పూర్వపక్షంగా లేవనిచ్చినారు సో చూడండి పరస్య అనను అవ్యాకృతం స్వయమేమో వ్యాక్రియతే ఇచ్చం ఇంతకు ముందు మీరు ఏమని చెప్పారు అవ్యాకృతము అనంత నామరూపాత్మకమైన జగత్తుగా వ్యాకరణమును చందను అని మీరు చెప్పారు ఇప్పుడేమంటున్నారు కథం ఇదం ఇదానీ ముఖ్యత ఇప్పుడు ఇంకో మాట మార్చి ఇంకోటి ఏమని పరమాత్మయే అవ్యాకృతమును వ్యాకరణము చేసి దానిలోపల దూరినాడు దానిలోపల ప్రవేశించినాడు అని ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడేమన్నారు అవ్యాకృతము ఈ జగత్తు అవ్యాకృతమై ఉండెను అవ్యాకృతమే వ్యాకరణమును చెందెను అని ఇప్పుడు అప్పుడు చెప్పారు ఇప్పుడు పరమాత్మ వ్యాకరణం చేసినట్టు అవ్యాకృతమును పట్టుకుని వ్యాకరణం చేసినట్టు ఆ వ్యాకరణం చేసి దాని లోపల కూరినట్టు మీరిప్పుడు చెప్తున్నారు అంటే అంటే ఈ ఈ భేదం ఇదీ ఎలాగ మీరు నిర్వహిస్తారు అని ప్రశ్న ఇప్పుడు చూడండి అద్వైతానికి ద్వైతానికి భేదం ఎక్కడొస్తుందంటే కారణము అని మీరు అనగానే కారణము మాట మీరు అనగానే వేదాంతుల దృష్టిలో అది ఉపాదాన కారణమే మరో కారణం కాదు వాళ్ళ అభిప్రాయంలో కారణము అంటే ఉపాదానమే ఇప్పుడు చపాతీకి కారణమేమి అని అడిగారనుకోండి వేదాంతిని అడిగితే వేదాంతి ఏమని చెప్తాడో తెలుసిన కారణము ఆట అదే నయ్యాయికులను అడిగారు అనుకోండి నై్యాయికులు వైశేషికులు రైతులు ఫిలాసఫర్స్ ఇప్పుడు ఈ వైష్ణవులు శేవులు వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు వీళ్ళు వీళ్ళెవో విగ్రహాల పెట్టుకుని పూజా పునస్కారం చేసుకుంటున్నారు వాళ్లతో మనకి విరోధమేం లేదు ఏదైనా కొంచెం మాట్లాడవలసింది ఏమైనా ఉందంటే నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు వాళ్లతో మాట్లాడేది ఉంటుంది శంకర ఎవరితో మాట్లాడతారు వాళ్ళతోటి మాట్లాడతారు శంకరాచార్యులు వైఖాన సాగమం వాళ్లతోటి లేకపోతే పాంచరాత్రి ఆగమం వాళ్లతోటి మాట్లాడినట్టుగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా ఎక్కడైనా మీకు భాష్యాల్లో కనబడిందా లేదు అసలు ఇప్పుడు షాత్మురై చేసి తర్వాత తిరుమంజనం చేయాలా లేదు తిరుమంజనం చేశాక శాత్తు మురై చేయాలా అనే విషయాన్ని శంకర భగత్వాదులు ఎప్పుడైనా చర్చించినట్టుగా ఎక్కడైనా విన్నారా మీరు ఫోన్యా నీకు ఎలా వేసుకుంటే అలా చేయాలి కాబట్టి ఇటువంటి ద్వైతులు అంటే వీళ్లే మా దృష్టిలో ద్వైతులు అంటే వీళ్ళే తర్వాతి కాలంలో వచ్చినటువంటి ఈ కర్మకాండ పీపులు తర్వాత టెంపుల్ కల్చర్ ఒకటి డెవలప్ అయింది పదకొండవ శతాబ్దం నుంచి డెవలప్ అయింది అది ఆ తర్వాత వచ్చినటువంటి సిస్టమ్స్ వీటితోటి శంకరాచార్యులకు సంబంధమే లేదు నిన్న నేను ఏదో చెబుదామనుకుని చెప్పడానికి నాకు టైం లేక నేను చెప్పలేదు అప్పటికే ఎక్కువ చెప్పాను అనిపించి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఆ పుస్తకంలో రాశారు ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటినీ స్టడీ చేసి వాటిలో ఉన్నటువంటి శిల్ప కళ ఏదైతే కలదో దాన్నంత ఫోటో తీసి అధ్యయనం చేసి అదొక ఆర్కియాలజీలో పెద్ద సబ్జెక్ట్ పెద్ద రిసెర్చ్ సబ్జెక్ట్ మనకేం తెలియదు దాని గురించి పెద్ద పెద్ద దేవాలయాలు రామేశ్వరంలోనూ తంజావూర్లోను పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద శిల్పకళ కళ్ళు చెదిరిపోయేంత శిల్పకళ అక్కడ మీకు కనపడుతుంది ఈ శిల్పకళనంత సౌత్ ఇండియా మొత్తం మీద ఉన్న శిల్పకళను అధ్యయనం చేసి దాంట్లో పాండ్యమహ రాజుల కాలం శిల్పములు చోళుల కాలం శిల్పములు తర్వాత శాతవాహనుల కాలం శిల్పములు ఈ రకంగా దానిమీద గోడంత రీసెర్చ్ ఒక లైబ్రరీలో పట్టనన్ని పుస్తకాలు ఉన్నాయి దాని మీద ఇదంతా అధ్యయనం చేసిన ఒక ప్రొఫెసర్ ఏమని చెప్పాడో ఈ మొత్తం శిల్పకళ దేవాలయ శిల్పకళ మొత్తంలో ఎక్కడా కూడా శంకరాచార్యుల యొక్క ప్రసక్తి లేదు అని చెప్పారు దాన్ని బట్టి మీకేం తెలిసిందే ఈనాడు మనకి దేశం మొత్తం మీద కనపడే దేవాలయాలకి దాంట్లో ఉన్నటువంటి దేవతలు కర్మలు ఉపాసనలు పూజలు ఇత్యాదులకు శంకర భగవత్పాదులకి ఏమీ సంబంధం లేదు ఆయన కానీ మన వాళ్ళు ఏమని చెప్తారు ఆయన అలా వెళ్తూ ఉంటారు ఓ దేవాలయం కనబడి నిన్న ఆగి ఓ అష్టకం ఒకటి రాసేసి వాళ్ల ముఖం మీద పడేసి మళ్లీ ముందుకు వెళ్తారు మళ్లీ ఇంకో పది మైళ్ళు వెళ్లే ఇంకో దేవాలయం వస్తుంది దాని మీద ఇంకొక అష్టకం ఒకటి రాసేసి ఆ తాటాకులు మీద ఆ తాటాకులు వాళ్ల ముఖాన్ని పారేసి మళ్ళీ ఇంకో దేవాలయం అన్నట్టుగా మన వాళ్ళు చెప్తారు కథలో ఆ రకంగా రెండు స్తోత్రాలు శంకరులు రాసినారు అని వీళ్ళు పెట్టారు అసలు శంకరులు రాయని స్తోత్రమే లేదు గుర్రాలక్క మీద కూడా శంకరులు ఒక స్తోత్రాన్ని రాసిపెట్టిన ఇదంతా కూడా చాలా కష్టమలమైన విషయము దాని వల్ల ఏమవుతుందంటే ఆ ద ఫిలాసఫీ బాగా కలుషితం ఏ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా తయారవుతుంది ఆ వినోదానికి పనికొస్తుంది విశ్వాసాలకి పనుకొస్తుందేమో నాకు తెలియదు కానీ విచారానికి సుఖరాము పనికిరా అని మాట సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఉపా కారణము అని గనక మాట వినగానే వేదాంతులకు బుద్ధికి తోచే కారణమేమిటి ఉపాదాన కారణం నైయాయికులకు వైశేషికులకు బుద్ధికి వచ్చే కారణం ఏమిటో తెలుసిన నిమిత్త వాళ్ళకి నిమిత్త కారణం అని కారణం వేరు ఉపాదాన కారణం వేరు అంటే ద్వైతం నిమిత్త కారణము ఉపాదాన కారణము ఒక్కటే అంటే అద్వైతం అది ద్వైతానికి అద్వైతాంకిత కాబట్టి ఇక్కడ పూర్వపక్షి ద్వైత దృష్టితో అడుగుతున్నాడు జగత్తు ఉండెను ఏ విధముగానుండెను అవ్యాకృత రూపముగానుండెను అవ్యాకృతమైన జగత్తు నామరూపములుగా వ్యాకరణ వ్యాకరణమును చెందెను అని మీరు మనవి చేసినారు విన్నాము ఇప్పుడు మళ్ళీ పరమాత్మ దాంట్లో ప్రవేశించేన్నారు అంటే ఏమైంది అక్కడికి పరమాత్మ నిమిత్త కారణము అవ్యాకృతము ఉపాదాన కారణము రెండు వేరు వేరుగా ఉన్నట్లు మనకి వినబడుతోంది పైగా ఇంతకు ముందేమో అవ్యాకృతము తనంత తానే నామరూపాత్మకముగా వ్యాకరణమును చెందెను అని మీరు మనవి ఇప్పుడేమో పరమాత్మ దానితో ప్రవేశిస్తున్నటువంటి బహుశా వ్యాకరణం కూడా ఆయనే చేసేడేమో పరమాత్మ వ్యాకువర్ణ వ్యాకరణం చేసి ప్రవేశించాడేమో అని చెప్తున్నట్టయింది మరి ఇంతకీ మీరు ద్వైతుల అద్వైతుల ఏదో ఒకటి చేయాల్సిన పరోవక్షం నైష దోష ఇది దోషమేం కాదు ఎందుకంటే పరస్ ఆత్మన అవ్యాకృత జగదాత్మత్వేనా వివక్ష అంటే దాంట్లో దోషమేం ఈ జగత్తున్నది ఇది నామరూపాత్మకము ముందు అసలు జగత్ ఏమిటన్నది తెలుసుకోవాలి జగత్ అంటే నామరూపాత్మకము ఇప్పుడు ఇది ఈ నామరూపాత్మకము మాట ఏమిటో ఇలాగో తెలుసునండి ఎలాగో చెప్తానండి మీకు నేను డెమోన్స్ట్రేట్ చేసి చెప్తాను పంచదార చిలకని చూసి ఆ పిల్లవాడు అంటాడు ఇది ముక్కు మేము అలాగ ఆ పంచదార చిలకని తినేవాళ్ళం కాదు ఎందుకంటే దొరక్క దొరక్క ఒక చిలక దొరికేది మా అమ్మగారు నాకో చిలక ఇంకోళ్ళకో చిలక అలా చెరో చిలక ఇచ్చారు దాన్ని చూసుకుని మురిసిపోవడమే తప్ప తీరా నోట్లో వేసుకుంటే లేదు సో దాని ఇది ముక్కు ఇది కాలు ఇది తోక ఇది రెక్క అని లెక్క పెట్టుకుంటూ వర్ణించుకుంటూ పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ వాటిని జాగ్రత్తగా కొంచెం కొంచెం నాలుక తోటి ఆస్వాదిస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ సందర్భంలో ఉన్నటువంటి తోక ముక్కు కాలు రెక్క మొదలైనటువంటివి అవి నామరూపములా వస్తువుల నామరూపములే వస్తువులు కావు వస్తువు సంసదార ముద్ద నామరూపముల అంటే పిల్లలు ఆ నలుగురు పిల్లల్ని మీరు దూరం నుంచి పరిశీలిస్తున్నారనుకోండి మీకు వాళ్ళ సంభాషణలో నామరూపములు దుర్లుతో ఉంటాయి వాళ్ళు ఆ నామరూపములను గురించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ల దృష్టిలో ఆ నామరూపములు సత్యములా అసత్యములా సత్యము మనం దూరం నుంచి ఆ పిల్లల్ని చూస్తూ మన దృష్టిలో ఆ నామరూపములు సత్యములైతే మన ఎర్రగడ్డలో ధ్యాయం చేయాలి కదా మన దృష్టిలో నామరూపములు సత్యములు మనం పెళ్లి పిల్లలతో దెబ్బలాడతామా దెబ్బలాడావు పిల్లల్ని తిడతామా తిట్టాం వాళ్ళు ఏదో పాపం ఆడుకుంటున్నారు ఆడుకోని వాళ్ళకి తెలియదు పెద్దయ్యాక తెలుస్తుందని మనం అనుకుంటాం ఈ జగత్తు ఈ ప్రపంచంలో ఉండే జనులు ఆ పిల్లల వంటి వాళ్ళు వాళ్ళు ఇది హిమోత్ పర్వతము ఇది గంగా ఇది గోదావరి ఇదేమో ఫలానా ఫలానా ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ ఇది పంజాబ్ ఇది మధ్యప్రదేశ్ అంటే ఇవన్నీ నామరూపాలంటారా లేకపోతే వస్తువులోనే భేదముందంటారా నామరూపము త్మకమైన జగత్తు జగత్ అంటూ వేరే ఏమి లేదు నామరూపములు అయితే మరి నామరూపములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అవ్యాకృతము నుంచి వచ్చాయి ఆ అవ్యాకృతము యొక్క తత్వము ఏమి అంటే పరమాత్మ అంటే ఈ జగత్తు యొక్క నామరూపాత్మకముగా వ్యాకరణమును చెందిన జగత్తు యొక్క యథార్థతత్వం ఏదియో అవ్యాకృతముగా ఉన్న జగత్తు యొక్క యథార్థతత్వము కూడా పరమాత్మయే అప్పుడు ఏది యథార్థ ఇప్పుడు ఇది తోక ఇది రెక్క ఇది ముక్కు అంటున్నప్పుడు వాటి యథార్థతత్వమేమిటి పంచదార ముద్ద ఈ రకంగా మూసలో పోసి పంచదార చిలకని బయటక తీయక ముందు ఏ పంచదార ముద్దగలదో దాని యథార్థతత్వమేమిటి అది పంచదారయే ఇప్పుడు తత్వము పంచదారయే అప్పుడు తత్వము పంచదారయే కాబట్టి నామరూపాత్మకమైన జగత్తు యొక్క సారము ఆత్మ అంటే సారము అనర్థం సారము ఏదియో అవ్యాకృతమైన జగత్తు యొక్క అవ్యాకృత నామరూపాత్మకముగా నుండి ఉన్న జగత్తు యొక్క సారము కూడా అదే పరమాత్మ అని చెప్పుట శృతికి అభీష్టము అని సంగ్రహంగా చెప్పారు దాన్ని కొంచెం వివరిస్తున్నారు ఆయన మీరు తల ఓపిక ఉండాలి చెప్పడానికి నాకు ఓపిక ఉండాలి వినడానికి మీకు ఓపిక నేను ఓపిక తెచ్చుకుని చెప్తాను మరి మీకు ఓపిక కదా అది ఆ ఓపికను మీరు సంపాదించాల్సింది ఎవడయ్యా ఆయన వెళ్ళినప్పటి నుంచి నామరూపాలు ఈ రకంగా శుద్ధి వేసి పెడుతున్నాడు అని అనుకోకూడదు ఈ బృహదారంకం ఇలాగే ఉంటుంది ఎన్ని ఎన్ని ఎంత పాఠం చేసినా ఇలాగే ఉంటుంది ఆ క్షిప్త నియంతృకర్తృక్రియామిత్తం హి జగత్ అేమేమన్నామంటే జగత్తు అవ్యాకృతముగా నుండి ఉన్న జగత్తు వ్యాకరణమును చెందెను అన్నాము అన్నప్పుడు దాని అభిప్రాయం ఏమిటంటే వ్యాకరణమును చెందాలి అంటే ఆ వ్యాకరణమును నియమించే ఒకనొక శక్తి మనకు అవసరం ఉంటుంది ఆ మాట చెప్పలేదు అక్కడ ఆ మాట చెప్పలేదు పంచదార ముద్ద చిలక అయినది అన్నారు పంచదారముద్ద చిలక అయినది అంటే ఆ విధంగా చిలక రూపాన్ని దానికి తీసుకొచ్చినటువంటి ఒక మూస ఒకటి ఉందని ఆ మోసలో ఆ ముద్దని పెట్టిన వాడు ఒకడున్నాడని వాడు ఆ మోసలో ముద్దని పెట్టి గట్టిగా నొక్కి బయటికి లాగి దాన్ని ఎండబెట్టడం ఏదో చేసేడని ఇదన్నీ కూడా ఆ మాటలో ఇమిడి ఉన్నాయి అవన్నీ మీరు తెచ్చి పెట్టుకోవాలి ఆక్షేపించుటా అంటే తెచ్చి ఇప్పుడు పొద్దున్న చూస్తే ఇడ్లీ పిండి ఉంది బయటికి వెళ్ళొచ్చు చూస్తే చూస్తే ఆ ఇడ్లీ పిండి కూడా పిండి కాస్త ఇడ్లీ కింద అయిపోయింది అన్నారనుకోండి అంటే నిజమేది దాంట్లో తప్పేం లేదు ఆ మాట ఆ తప్పు మాట కాదు ఇడ్లీ పిండి కాస్త ఇడ్లీ అయిపోయింది కానీ ఆ విధంగా దానికి ఇడ్లీ రూపాన్ని తీసుకొచ్చిన వాడు ఒకడున్నాడని ఒక ఇడ్లీ రూపాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందని అవన్నీ కూడా అండగే ఇక్కడ కూడా మీరేం చేస్తారంటే అవ్యాకృతమును వ్యాకరణము చేయుట అనే ప్రాసెస్ నియమించే ఒక శక్తిని మీరు తెచ్చిపెట్టుకోండి ఈ అవ్యాకృతమును వ్యాకరణము చేసిన కర్త ఆ కర్త పరమాత్మ ఆ కర్తను ఒకటి తెచ్చిపెట్టుకోండి మీరు తర్వాత అంటే అదే కర్త అవుతుంది అదే కర్మ అవుతుంది వేరే సంగతి ప్రస్తుతానికి తెచ్చిపెట్టుకోండి తర్వాత అవ్యాకృతము కాస్త వ్యాకరణముగా మారినది అంటే క్రియ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ ఒక యాక్షన్ సృష్టి క్రియ అంటారు అది ఇన్వాల్వ్ అవుతుంది అది కూడా తెచ్చిపెట్టుకోండి తర్వాత అవ్యాకృతము వ్యాకృతమైనప్పుడు ఒక భాగము ముక్కైనది ఇంకొక భాగము రెక్క కాలు తోక అయినది దానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక కారణము దానికి తెచ్చిపెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా కొంతమంది ప్రాణులేమో దేవతలుగాను కొంతమంది మనుషులుగాను ఇంకో కొన్ని ప్రాణులిచ్చి పశు పక్ష్యాదులుగాను ఉన్నాయి అంటే కర్మఫలము ఇత్యాది నిమిత్తములు తెచ్చిపెట్టుకోవాలి ఇవన్నీ మీరు తెచ్చిపెట్టుకోవాలి తెచ్చిపెట్టుకుని ఇక్కడ శృతి చెప్పిన మాట ఏమిటంటే సృష్టికి పూర్వము జగత్తు అవ్యాకృతమై ఉన్న జగత్తు ఇప్పుడు వ్యాకృతమైనది అని మాత్రమే చెప్పినారు మిగతా వేమన కావలసినటువంటి సమాచారాన్ని అంతని కూడా మీరు తెచ్చిపెట్టుకోండి అని చెప్తున్నారు ఓకే తెలుస్తుందండి